సో ఆ విధంగా ఈ అనేది ఆంతరమందు ఆత్మ యొక్క ఐక్యం మాట అలా బాహ్యంగా కూడా అత్యంత మౌలికంగా మనందరము భారతీయులము ఒకే భారతీయులము ఇంకొంచెం ముందుకు వెళ్ళి మనందరము ఒకే మానవ జాతికి చెందిన వారము చాలా మౌలికమైన సత్యాలండి ఓ మహాత్ముడు అన్నాడు మానవ జాతి మానవులందరూ ఒక్కటే అనే మౌలి ఆ సత్యాన్ని నువ్వు స్టార్టింగ్ పాయింట్ అది అది నీకు అంతవరకు నువ్వు వస్తేనే నీకు వేదాంతానికి యోగ్యత ఉంది అని అన్నమాట అప్పుడు మాత్రమే నువ్వు భగవద్గీత ఉపనిషత్తులను చదివేటువంటి యోగ్యత నీకుంటుంది మానవులలో మళ్ళీ మతం మీదో రంగు శరీరం యొక్క రంగు మీదో లింగం అంటే స్త్రీ పురుషానే లింగ వివక్షతోటో నువ్వు మానవ జాతిని మళ్ళీ నువ్వు రెండు ముక్కలు నువ్వు ఎప్పుడైతే చేసావో అప్పుడు నీకు వేదాంతం యొక్క ఆత్మతత్వం తెలిసే ఛాన్సే లేదు మొమ్మని చెప్పారు మహాత్మ ఎందుకంటే ఈ ద్వంద్వమోహము బాహ్యంలోనే అంత దృఢంగా ఉంటే అంతరమైన ఆత్మతత్వం యొక్క ఐక్యాన్ని ఏ విధంగా మీరు పట్టుకోగలుగుతారు పట్టుకోలేకపోతారు కాబట్టి బహిరప అదే అంటున్నారు ఆయన కిము వక్తవ్యం తాభ్యామావిష్ట సంమూఢస్ ప్రత్యగామని బహు ప్రతిబంధే జ్ఞానం నోత్పద్యత ఇది ప్రత్యగాత్మ అంటే అంతరతమైన ఆత్మ ఇప్పుడు నేను ఆత్మ అంటే నేను నేను అన్నదానికే ఆత్మ అని అర్థం ఇప్పుడు నేను అన్నప్పుడు నేను అంటే ఇప్పుడు ఆ నేను యొక్క మూలం ఏమిటో పట్టుకోవాలి ఇప్పుడు నేను ఒక మాట చెప్తా చూడండి నేను ధనవంతుడను అన్నాడు అనుకోండి ఐమ్ ఏ రిచ్ పర్సన్ అంటే ఇప్పుడు ఈ సెల్ఫ్ ఆ నేను యొక్క స్వరూపాన్ని ఏ బేసిస్ మీద వాడు నిర్ధారించినాడు బ్యాంక్ అకౌంట్ బేసిస్ మీద నిర్ధారించాడు బ్యాంక్ అకౌంట్లో ఉండే ఫిగర్ని అక్కడ బ్యాంక్ అకౌంట్ ఆత్మ కాదు కదా అది అది అనాత్మ ఆత్మ బ్యాంక్ అకౌంట్ అనాత్మ ఇట్స్ ఎ ఫిగర్ ఆ ఫిగర్ని బట్టి వీడు అహంని చెప్పాడు అహం అంటే ఆత్మ అహం ధని. అంటే ఏమైంది ఇప్పుడు అహం యొక్క స్వరూపానికి నిర్ధారించటానికి బేసిస్ ఏమైంది ధనమైంది ఆయమే ల్యాండ్ లార్డ్ అన్నాడు అనుకోండి ల్యాండ్ బేసిస్ మీద ఆత్మను నిర్ధారించాడు ఏమండ తర్వాత నేను నేను మద్రాసి నేను పంజాబీ అన్నాడనుకోండి ఇప్పుడు ఏ బేసిస్ మీద ఏ ప్రాంతం బేసిస్ మీద ఆత్మతత్వాన్ని నిర్ధారించాడు అంటే ఏంటి బాహ్యమునందుండే ధనము భూమి ప్రాంతము ఇలాంటి వాటి బేసిస్ మీద ఏవి అనాత్మలో అనాత్మలని పట్టుకుని ఆత్మతత్వాన్ని నిర్ధారిస్తే అది తప్పు కదా అవన్నీ చేయకూడదు తర్వాత వచ్చాడు నేను నేను బ్రాహ్మణుడను నేను పురుషుడను నేను స్త్రీని అన్నాడనుకోండి ఇప్పుడు ఏ బేసిస్ మీద ఆత్మతత్వాన్ని నిర్ధారిస్తున్నాడు దేహం బేసిస్ మీద ఆత్మతత్వాన్ని నిర్ధారిస్తున్నాడు ఒకప్పుడు దేహండా పూర్తి మొత్తం దేహం తీసుకోడు డెబ్భై కేజీలు బరువు ఉందనుకోండి మొత్తం డెబ్బై తీసుకోడు ఆ చర్మానికి ఉండే రంగు బేసిస్ మీద డిసైడ్ చేస్తాడు ఐ ఆమ్ బ్లాక్ ఐ ఆమ్ వైట్ శ్వేత జాతీయుడు నిగ్రో జాతీయుడు అని డివైడ్ చేశాడు శ్వేతజాతీవాడు బరువు ఎంత ఉంటాడు డెబ్బై కేజీలు ఉన్నాడు నిగ్రోజాతీయుడు బరువు ఎంత ఉన్నాడు డెబ్భై కేజీలు ఉన్నాడు రక్త మాంసాలు అన్ని సమానమే తేడా ఎక్కడొచ్చింది రంగు రంగు ఈ డెబ్భై కేజీల్లో రంగు ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు రంగు అంటే మెలానిన్ అని ఒక డై ఒక కెమికల్ అది స్కిన్లో ఉంటే నల్లగా ఉంటాడు అది లేకపోతే తెల్లగా ఉంటాడు ఈ నల్లవాడికి ఎంత మెలానిన్ ఉంటుంది అనుకుంటున్నారు కేజీ ఉంటుంది ఉండదు ఓ గ్రామ్ ఉంటుంది మీరు ఉండదు ఏ ఫ్యూ మైక్రోగ్రామ్స్ ఉంటుంది ఏ ఫ్యూ మైక్రోగ్రామ్స్ కెమికల్ని బట్టి వీడు ఆత్మతత్వాన్ని నిర్ధారిస్తారు తప్పు కదా అది ప్రత్యేగాత్మ కాదు దేహాన్ని మీరు బేసిస్గా చేసుకున్న ఆత్మతత్వాన్ని నిర్ధారించకూడదు ఇప్పుడు నేను చెప్తున్నది ఏమిటనుకుంటున్నారు మీరు ప్రత్యేగాత్మ అనే పదాన్ని వివరిస్తున్నాను ఏమంటే ఇంద్రియాలని బట్టి మీరు ఆత్మతత్వాన్ని నిర్ధారించకూడదు ఇంద్రియాలు ఇప్పుడు నేను నా చూపును బట్టి వినికిడిని బట్టి మీరు ఆత్మతత్వాన్ని నిర్ధారించకూడదు ముక్కు బ్లాక్ అయిందనుకోండి నోస్ బ్లాక్ నోస్ బ్లాక్ ఎప్పుడూ ఉండేదే ఈ డస్ట్ ఎలర్జీస్ ఇవి ఉంటాయి నోస్ బ్లాక్ నోస్ బ్లాక్ ఉంటే నవ్వు ఆత్మా ఈజ్ బ్లాక్డ్ అని అనుకోవడం నోస్ ఇస్ బ్లాక్డ్ అంతే ఆత్మస్వరూపాన్ని ముక్కుని బట్టి చెవిని బట్టి నిర్ధారించకూడదు ఏమండ తర్వాత యాక్షన్స్ని బట్టి ఆత్మస్వరూపాన్ని నిర్ధారించకూడదు రన్నర్ అనుకోండి ఆత్మాయుధనాది రన్నారు దేహము రన్నారు యాక్షన్స్ని బట్టి ఆత్మస్వరూపాన్ని నిర్ధారించకూడదు మనస్సును బట్టి నిర్ధారించకూడదు మనస్సులో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు ఏవో ద్వంద్వాలు ఉంటాయి దాన్ని బట్టి ఆత్మస్వరూపాన్ని నిర్ధారించకూడదు బుద్ధిని బట్టి నిర్ధారించకూడదు అహంకారాన్ని బట్టి నిర్ధారించకూడదు ఇంకా మరి ఏం మిగిలిందంటే అసలైంది అక్కడే మిగిలింది ఇవన్నింటినీ మీరు ఇవన్నీ అనాత్మ వీటన్నిటినీ త్రోసిపుచ్చిన తరువాత ఇంకా మిగిలింది ఏమిటో మీరు పట్టుకోవాలి వీటన్నింటినీ త్రోసిపుచ్చి ఉండండి అప్పుడు మీరేమిటి ఆ ఉండడమే మీరు అసత్ ఇవన్నీ త్రోసిపుచ్చితే మీరు ఏదీ కాదు ఐ ఆమ్ నాట్ దిస్ ఐఎమ్ నాట్ దాట్ మరి దెన్ వాట్ ఐమ్ ఐ ఐ ఆమ్ ఐమ్ అంతే ఐయామ్ ఆ ఐమ్ అది ప్రత్యేకాత్మ ఆ సద్రూపంగా నిలిచి ఉండడము అది ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మ యొక్క జ్ఞానం కలగడానికి బహుప్రతిబంధే అంటున్నాడు అనేకములైన ప్రతిబంధాలు ఉన్నాయి ఎందుకని వీడు బాహ్య వస్తువుల ఎందు ఆసక్తిని పెట్టుకుని వాటి బేసిస్ మీద ఆత్మను నిర్ధారించుకుంటాడు అవన్నీ ప్రతిబంధాలు దేహం ప్రతిబంధం మనస్సు ప్రతిబంధం బుద్ధి కర్తృత్వం భోక్తృత్వం అహంకారం ఇవన్నీ ప్రతిబంధాలు ఎందుకంటే ఇవన్నీ కూడా ఆత్మ కాకున్నా ఆత్మవలే భాసించి తద్వారా ఆత్మస్వరూపాన్ని కప్పివేస్తూ ఉంటాయి ఇన్ని ప్రతిబంధాలని వీడు అధిగమించి ఆత్మస్వరూపాన్ని వీడు తెలుసుకోవాలి వీడు బాహ్యమునందు ఉండేటువంటి ద్వంద్వరహితమైన సత్యాన్నే అలాంటి వీడు ఆంతరమైన ప్రత్యేగాత్మతత్వాన్ని సకల ద్వంద్వములకు అతీతమైన దాన్ని వీడు ఎప్పుడు తెలుసుకునేను తెలుసుకునేటువంటి అవకాశమే ఉండదు బాహ్యంలో సకల మానవులు ఒక్కటే అని తెలుసుకోలేడు వీడు సకల ప్రాణులు ఒక్కటే అని తెలియగలడు వాడు అందరియందు ఒకే ఆత్మందని ఎప్పుడు తెలుసుకుంటాడండి అసలు ఆ ఛాన్స్ వీడికి లేదు సో ఈ ద్వంద్వ మోహము చాలా ప్రమాదకరమైనది అతన ఇచ్చాద్వేష సముత్తేనా ద్వంద్వమోహేన భారత భరతన్వయ జ భారత అంటే అర్థం భరత వంశమునందు పుట్టినవాడ అన్వయ అంటే వంశం జా అంటే పుట్టినవాడ భరతుడు చాలా గొప్ప జ్ఞాని ఆయన వంశంలో పుట్టేటి తను మనం అందరం కూడా భరతుని వంశంలో పుట్టాం మనం ఈ వీడి కులం వాడా కులం అని ఉంటారు తప్ప ఈ కులాల పరిగణన వీళ్ళ మొహం మనందరం ఒకే కులం ఏమిటా కులం భారతుని కులం భరతుని వంశంలో పుట్టాం భరతుడు పుట్టిన కులంలో పుట్టాం మనందరం కాబట్టి మనందరం భారతీయులం అలాగే రికార్డు చేసుకోవాలి కానీ అందరూ భారతీయులైతే ఇంకా రికార్డు చేయాల్సింది కూడా అవసరం లేదు ఏదో సమాజం అది సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లో ఉంటుంది తనకి తానే శాపంగా పరిణ ఉంటుంది సమాజం యొక్క గతి ఉంటుంది అని చెప్తానే మీకు సమాజం ఎంతకాలమైనా అది డెవలప్ కాదు ఎప్పటికీ అలాగే నీరు గారిపోతూ ఉంటుంది అస్తు సో ఈ ఇచ్చాద్వేషముల నుంచి పుట్టినటువంటి ఈ ద్వంద్వమోహము చేత సో ఏమైనట్టు సర్వభూతాన్ని సమ్మోహితాన్ని సంతి సకల ప్రాణులు కూడా మోహమును పొంది ఉన్నవి ఇక్కడ సకల ప్రాణులు అంటే ఆవులు కుక్కలు మేకలు వాటికి ఆత్మజ్ఞానం లేదు అని కాదు పాయింట్ మానవులు సకల మానవులు అని అర్థం ఎందుకంటే ఆత్మజ్ఞానానికి యోగ్యమైన జన్మ మానవ జన్మ సో సకల మానవులు కూడా ఈ ద్వంద్వమోహము చేత భ్రమను పొంది ఆ స్వరూపాన్ని తెలుసుకోలేకపోతున్నారు సో అక్కడ శ్లోకంలో ఏముందంటే సర్వభూతాన్ని సమ్మోహం యాంతి అని సకల ప్రాణులు కూడా సమ్మోహమును అంటే ఇంటెన్స్ డెల్యూషన్ భ్రాంతి భ్రమ ఈ భ్రమ వల్ల మనిషి చాలా దుఃఖాన్ని అనుభవిస్తాడండి ఇప్పుడు ఒకప్పుడు ఏమవుతుందంటే ఎదురువాడు శత్రువు అని మనం అనుకుంటాం వాడు శత్రువు కాదు వాడు అసలు వీడి గురించి పట్టించుకొనే పట్టించుకోడు వాడు బతుకు వాడు బతుకుతూ ఉంటాడు వీడితో శత్రుత్వం చేసి టైమే వాడికి అయినా వీడు వాడు నాకు శత్రువు అని వాళ్ళు వాడు వర్కౌట్ అయిపోతావు అలాగే ఎక్సైట్ అయిపోతూ ఉంటాడు టెన్షన్ పడిపోతూ ఉంటాడు వాడు నాకు శత్రువు అని ఇలాగ చాలామంది ఈ ప్రొఫెషనల్ జెలసీస్లోనూ వాటిల్లోనూ అలాగే ఉంటారు ప్రొఫెషనల్ జెలసీ అంతా కూడా వాడికి వాడు భ్రమపడ్డమే తప్ప అక్కడ బాహ్యంలో ఏమి సో ఈ విధంగా ఈ ద్వంద్వ మోహము చాలా ప్రమాదకరమైనది ఇది మానవులను కూడా సమ్మోహ పెడుతూ ఉంటుంది ఈ సమ్మోహాన్ని కొంచెం వివరిస్తున్నారు ఆయన संूढ़ सर्गे जन्मनी उत्पत्ति कालेतत् सो so, पुटी पुटन तो यह द्वंद्वा आरंभता अज्ञात तो पुड़ता संसार समुद्र डरक्ट पुटेस्ट आवंद्वाल अला को अज्ञा पुटों सर्वक सामनम का अज्ञा मिगलीव అది అందరికీ సమానం కాదది తప్పది అజ్ఞానిగా మిగిలిపోరాదు మనం ఆత్మతత్వాన్ని తెలుసుకుంటూ ప్రయత్నం చేసి ముందుకు అడుగు వేయాలి చూడండి ఇప్పుడు లౌకికంగా మీరు ఎంత డబ్బు పోగేశారన్నది ఇట్స్ నాట్ ది పాయింట్ శ్మశానానికి ఒక గుండు సూది కూడా మనతో రాదు ఆ లౌకి తర్వాత కొని బంధువులు బంధువులను చాలామంది బంధు బంధువులు అంటూ ఉత్తి మాటలు ఇప్పటికే అలా అనిపిస్తుంది అంతే శ్మశానానికి అంటే బంధువులు వస్తారు కదా బంధువులు శ్మశానానికి వీడి మీద ప్రీతితో రారు ఆ దేహాన్ని ఇంట్లో అట్టి పెట్టుకోవడం కుదరదు అది వాసన వస్తుంది అది దానివల్ల అనేక సమస్యలు వస్తాయి వాళ్ళు రెండు మెతుకులు తినాలి అప్పటికే ఈ దేహాన్ని తీసుకెళ్ళి అవతల పారేసి దాన్ని బూడి చేస్తే కానీ పొయ్యి మీద గెసర పెట్టి రెండు మెతుకులు తినడానికి వీలుండదు అని ఏదో ఒక సెంటిమెంట్ ఒకటి ఏడుస్తుంది అందుకోసమే అందరూ ఛాయ్ తాగాలనుకుంటారు ఆ దేహం అక్కడ పెట్టుకుని ఛాయ్ టిఫిన్ ఎంత కాబట్టి అరే పదరా భవి చేలో చేలో ఈ దేహాన్ని కాల్ చేస్తా వస్తే టిఫిన్ చేయొచ్చు ఛాయ్ తాగొచ్చు ఆ తర్వాత ఆ తర్వాత ఒప్పుకున్నప్పుడు ఏడుపు కూడా ఏడవచ్చు ముందు అసలు చాయ్ తాకుండా ఏడవడానికి మాత్రం ఒప్పుకి ఎక్కడి నుంచి వస్తుంది ఛాయ్ తాగాలి హైదరాబాద్ అంటే చాయ్ ఎక్క ఛాయ్ పీనా పడతా హాయ్ ఎనీవే సో అందుకోసం వస్తారు శ్మశాన కాబట్టి ఈ అజ్ఞానిగా మిగిలిపో అది కాబట్టి బంధువర్గాన్ని పోగేశానంటే అది ఏమీ అదేమీ అచీవ్మెంట్ కానీ కాదు తర్వాత ఏదో మతం పేరు చెప్పి ఈ కర్మలు చేశాను ఆ కర్మలు చేశానంటే అది కూడా సరిపడదండి మంచిది కర్మలు చేయడం మంచిది సరిపడదు ఎందుకంటే కర్మ వల్ల కర్మఫలం ఒకేసారి అంత కర్మఫలం ఎంత కర్మ చేస్తే అంత కర్మఫలం ఇది వీఆర్ఎస్ క్యాలకులేషన్ లాగా ఉంటుంది వాలంటరీ రిటైర్మెంట్ క్యాల్కులేషన్ ఎలా ఉంటుంది ఏడాదికి రెండు బేసిక్లు అంటాడు బేసిక్ పే ఏదో ఉంటుంది కదా ఏడాదికి రెండు ఎన్నేళ్ళు సర్వీసు పన్నెండేళ్ళు అనుకోండి ఇరవై నాలుగు బేసిక్ పేలు ఇస్తారు వాడికి పన్నెండు రోజులు ఇరవై నాలుగు నేను పద్దెనిమిది ఏళ్ళు చేశాను అంటారు ఎంత ఇస్తారు ముప్పై బేసిక్ పేలు ఇస్తారు అంతే కర్మ కర్మ ఫలం అలా ఉంటుంది ఇరవై బేసిక్ పేలైనా ముప్పై బేసిక్ పేలైనా మీరు ఆ డబ్బు తీసుకొచ్చి ఆ బ్యాంకులో పెడితే వాడు కాజేస్తారు అయితే మరొకటి పట్టకుపోతాను ఇవేమీ లేకుండగా ఇన్ఫ్లేషన్ అని ఒక భూతం ఒకటి ఉంది ఈ ఇన్ఫ్లేషన్ భూతం ఈ డబ్బునంతని మింగేసి వీడు లక్ష రూపాయలు ఇచ్చారు కంపెనీలో నాకున్న ఎకనామిక్ పరిజ్ఞానం మీ ముందు ప్రదర్శిస్తున్నాను ఓకే వైరాగ్యం కోసం లక్ష రూపాయలు ఇస్తే ఇందిరా వికాస్ పత్రా కొన్నాడు ఏమండీ అప్పుడు ఆ టైంలో ఎందుకు కొన్నాడు ఐదేళ్లలో రెట్టింపు అవుతుంది రెండు లక్షలు అవుతుంది ఆ టైంలో వీడు అక్కడ ప్లాట్ ఒకటి ఉంది ఆ ప్లాట్ ఖరీదు యాభై వేలు ఈ ప్లాట్ ఎగ్జెందుకులే అని ఇందిరా వికాసత్ర కొన్నాడు కొంటే ఐదేళ్ల తర్వాత వసూలు చేసుకుంటే రెండు లక్షలు వచ్చింది ఇప్పుడు ఆ ప్లాట్ ఖరీదంతో తెలిసిన ఇరవై లక్షలు ఏమండే కొన్ని ప్లాట్ కాదు బంగారం కొనుక్కో వీడు ఇందిరా వికాస పత్రంలో పెట్టి బదులు బంగారం కొనుంటే ఓ పత్తులాలు బంగారం కొనుంటే సపోజ్ వీడు ఐదేళ్ల తర్వాత ఆ బంగారం విలువ సో పది లక్షలు అయ్యాయి ఏమండి ఇదికే చెప్తున్నా మీరు డోంట్ క్యాల్కులేట్ సీరియస్లీ ఉడికే దృష్టాంత ఇందిరా వికాస్ పత్రుల్లో వీడికి రెట్టింపు వచ్చింది ఈ రకంగా ఒకప్పుడు వెయ్యి ఇప్పుడు లక్షకి కరస్పాండ్ అవుతోంది మీరు ఇన్ఫ్లేషన్ అనే భూతం మన డబ్బునంతా మింగేసింది లక్ష రూపాయలు బ్యాంకును పట్టుకెళ్ళి ఇందిరా వికాస్ పత్రం మార్చి తెచ్చుకుంటే రెండు లక్షలతో వీడు కనుకొచ్చాడు ఈ రెండు లక్షలు అసలు ఓరవల్ లక్షాధికారిని వాడు ఇప్పుడు లక్షాధికారి అంటే వాడు అయోగ్యుడని అర్థం ఎరా లక్ష అయినా ఉంటాను ఎందుకు పనికొస్తారా అని తిట్టడానికి ఉపయోగపడుతుంది అక్కడ లక్ష అంటే అంత విలువలైంది అయిపోయేది కాబట్టి ఇన్ఫ్లేషన్ భూతం తినేసింది ఈ ఎకానమీ అని కూడా వాట్ ఎవర్ ఇస్ సమ్ డైగ్రెషన్ సో ది పాయింట్ ఈజ్ మనము ఎంత ధనాన్ని సంపాదించాము లేకపోతే కర్మా కర్మ ఫలము ఏవో ఈ పుణ్యం చేసాం ఆ పుణ్యం చేశాం మీకు నేను రహస్యం చెప్తాను అంటే మీరు రెడీ అయితే నేను చెప్తాను మీరు వెన్యూఆర్ ఓపెన్ మైండ్ ఉంటే ఏమిటంటే మీరు ఎన్నో పుణ్యకర్మలు చేశారు మరి ఇంకా కొన్ని పుణ్యకర్మలు చేయడం ద్వారా ఏవో కొన్ని దానాలు చేశారు మరికొన్ని దానాలు చేయడం ద్వారా ఏవో కొంత తీర్థయాత్రలు చేశారు మరింత తీర్థయాత్రలు చేయడం ద్వారా మీరు ఆత్మతత్వాన్ని తెలుసుకుని కృతార్థులు అవ్వడం అనేది కల్లా ఇట్స్ ఎ ట్రాక్ ఎందుకంటే సమాజంలో ప్రేరేపిస్తూ ఉంటారు మీరు రామనామం జపం చేశారా చేశారు ఎంత చేశారా లక్ష చేశాను కోటి చేయండి అని వాడికి పదేళ్ల పని పెట్టడం రామనామని జపం మంచిదే ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనిథింగ్ ఎగ్నైస్ట్ ఎట్ లేకపోతే ఇలాంటిది ఏదో పని పెట్టడం కుంకుమ పూజ చేస్తున్నారా ఎంత చేస్తున్నారో నూట ఎనిమిది కోటి చేద్దాం అనేదో పెట్టడం అని ఓ టార్గెట్ పెట్టడం సో వీడేమనుకుంటాడు నూట ఎనిమిది చేసినప్పుడు వీడికి ఏమీ అవ్వలేదు ఏమై ఏమైంది వీడి ఇచ్చాద్వేషాలు అలాగే ఉన్నాయి కదా వీడి సంసారం అలాగే ఉంది ఏమీ బాగుపడ్డట్టే సూచనలు ఏం కనపడలేదు ఆ పరిపూర్ణత్వం రాలేదు ఆ ఫుల్ఫిల్మెంట్ రాలేదు వీడు అనుకుంటాడు నూట ఎనిమిదికి రాని ఫుల్ఫిల్మెంట్ లక్షకో కోటుకో వస్తుంది అనుకుంటాడు నేను చెప్తున్నది ఏమిటంటే రాదు అనుకున్నాను నేను యు వాంట్ గెట్ ఇట్ దట్ వే ఇట్స్ ఎ ట్రాప్ అండ్ ది ఎంటైర్ రిలీజియస్ రిలీజియస్ బాడీ ఆఫ్ పీపుల్ ఆ ట్రాప్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎంతసేపు ఇప్పుడు దేవాలయం ఉందనుకోండి చిన్న దేవాలయం కడితే మనకి ఫుల్ఫిల్మెంట్ రాలేదు పెద్ద దేవాలయం కట్టిస్తే మనకి ఫుల్ఫిల్మెంట్ వచ్చేస్తుంది పెద్ద దేవాలయం కాదు అంతకంటే పెద్దది కట్టినా మీకు ఫుల్ఫిల్మెంట్ రాదు సిమెంట్ అండ్ మోర్టార్ని బట్టి ఎవడు ఫుల్ఫిల్ అవ్వడం అంతంత పెద్ద దేవాలయాలు అనవసరం కూడా నిజాన్ని దేవాలయం కట్టేసిన తర్వాత దానికి బంగారు తాపడం వేస్తాను అంటే ఎందుకు బంగారు తాపడం నీ హృదయంలో ఉండే ఇచ్ఛాద్వేషాలని పోగొట్టుకునే ప్రయత్నం ఏమైనా చేయగలవా అది చూసుకోవాలి కానీ బంగారు తాపడం గోడకి బంగారు తాపడం ఎందుకు ఆయన పిచ్చా ఉన్నా చెప్పాడండి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు ఈ శాస్త్రం కాబట్టి లోకం అలాగే ఉంటుంది కనుక కర్మ వల్ల నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకుని కృతార్థం అవుతాను అనుకుంటే ఇట్స్ ఎ ట్రాప్ కాబట్టివన్నీ ఉంటాయి ఇల్లుంటుంది వాకిలుంటుంది డబ్బు బ్యాంక్ అకౌంట్ కర్మలు అన్నీ ఉంటాయి బట్ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంతవరకు వీడికి మోక్షము లేదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంటే ద్వంద్వ మోహం నుంచి బయటపడక తప్పదు దట్ ఈస్ ది దట్ ఈస్ ది పాయింట్ యాంతి గచ్చంతి హే పరంతపా పరంతప అంటే శత్రువులను తప్పింపజేయువాడా అనర్థం ఇక్కడ శత్రువులు ఎవరండి ద్వంద్వమోహమే శత్రువు ద్వంద్వమోహాన్ని మించిన శత్రువు మనకి మనకి మరొకటి లేదు అసలు మనం ట్రై చేయాలి ద్వంద్వం లేకుండా ఒక పరిస్థితిని మనం ఎదుర్కోగలుగుతామా అని ట్రై చేయాలి అంటే ఏమిటి శత్రువు మిత్రుడు అనే నావాడు పరాయి మనవాడు పరాయి వాడు అంటే కులాన్ని బట్టో వర్గాన్ని బట్టో ఏదో బేసిస్ మీద ఇటువంటి డివిజన్ లేకుండా ఒక మనిషిని మనిషిగా మీరు మీట్ కాగలరా జస్ట్ మీట్ హ్యూమ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఎ హ్యూమన్ బీయింగ్ హీస్ ఎ హ్యూమన్ బీయింగ్ అంత పని చేస్తే ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్ ఇంకా ఆ తర్వాత వాడు నేను ఒకే ఆత్మాని తెలియడానికి ఎంతో దూరం ఉండదు కాబట్టి ఈ ద్వంద్వ మోహాన్ని చాలా కాషస్గా మనం ఓవర్కమ్ చేయాలి ముఖ్యంగా ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చాలా ప్రాక్టికల్ డైలీ లైఫ్కి సంబంధించిన ఎగ్జాంపుల్ ఆహారం విషయంలో మనం శ్రద్ధ పెట్టి ఒక నెల రోజుల్లో రెండు నెలలో ఇంకొంచెం కూడా ఎక్కువ టైం పట్టచ్చు ఆరు నెలలో సంవత్సరమో పట్టచ్చు టైము మీరు ప్రతిరోజు శ్రద్ధ పెట్టి ద్వంద్వ మోహం నుంచి మీరు బయటపడిపోతే వన్స్ ఫర్ ఆల్ మీకు ఫ్రీడమ్ వచ్చేస్తుంది అంటే ఏమిటి నాకు ఇది ఇష్టం అది కాదు అని మనం లిస్టు పెట్టుకుంటాం గృహస్థులందరూ కూడా లిస్టులు పెట్టుకుంటారు వంకాయ కూర ఇష్టం బీరకాయ ఇష్టం కాదు ఈ పండు ఇష్టం ఆ పండు ఇష్టం కాదు అంటే ఇలాగేదో పెట్టుకుంటారు అలాగే లేకుండగా ఏ కూర సరే నేను సమానంగా స్వీకరిస్తాను ఎటువంటి ఆహారం గురించి దేర్ ఈజ్ నో ఎజెండా దేర్ ఇస్ నో ఎజెండా ఆహారం గురించి నో ఎజెండా స్వామిజీ భిక్షకు వస్తున్నారు కదా మీరు ఏ కూర తింటారు అని మీరు నన్ను అడిగి చూడలేదు నాకు తెలియని కూడా తెలియదు ఏ కూర తినాలో ఎందుకంటే ఏ పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ప్రాక్టికల్ అనే దానికోసం చెప్తున్నా ఫలానా కూర అనే ఆలోచన కూడా మనస్సుకి రాదు ఎందుకంటే అన్ని కూరలు బాగానే ఉంటాయి అన్ని భిక్షలు బాగానే ఉంటాయి ఎదురుచ్ఛాలాభ సంతు ఒకసారి మీరు సింపుల్ చాలా సింపుల్ బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ వీటికి సంబంధించి వీటికి సంబంధించి ఈ ద్వంద్వములు ఇచ్చాద్వేష రూపమైన ద్వంద్వములు దాన్ని మీరు ఒక సంవత్సరం అభ్యాసం చేసి టార్గెట్ పెట్టుకుని దాని నుంచి మీరు బయటపడితే యూ యూ డెవలప్ ఫ్రీడమ్ అది ఎంత ఫ్రీడమ్ అంటే ఒక పెద్ద కొండంత బరువు దింపేసినట్టు అయిపోతుంది ఇంట్లో వాళ్ళు వండి పెట్టి వాళ్ళు మహానంద పడతారు అమ్మ ఈయనకి వండి పెట్టే భాగ్యం నాకు కలిగితే చాలని వంతులు వేసుకుని మీకు భోజనాలు పెడతారు ద్వంద్వాల నుంచి అతీతులు అవడంలో అంత పవర్ ఉంటుంది ఆ పవర్ మీరు అనుభవిస్తే తెలుస్తుంది కాబట్టి అలాగే మనుషులతో ఇంటరాక్ట్ అయ్యేప్పుడు ద్వంద్వ మోహం అనేది ఉండరాదు వీరు నావాడు వీడు పరాయినవాడు అనేటువంటి ఏ రకమైన ద్వంద్వ మోహము ఉండరాదు ఇంత మటుకు మీరు చేయగలిగితే ఆ పైన సుఖదుఖములనే ద్వంద్వం చాలా భయంకరమైన ద్వంద్వం సుఖం వచ్చినప్పుడు మనస్సు ఉల్లాసంతో గెంతులు వేస్తుంది దుఃఖం వచ్చినప్పుడు మనస్సు కృంగిపోతుంది ఆ ద్వంద్వ నుంచి బయటపడడం అన్నిటికంటే కష్టం అది స్లోగా మీరు అది కూడా నేర్చుకోగలుగుతారు ఆ స్థితిని కూడా పొందగలుగుతారు ఒకసారి ఆ స్థితిని పొందారంటే అయిపోయింది మీరు జీవన్ముక్తులు అయిపోతారు శాస్త్రము చాలా లోతుగా గంభీరంగా ఉంటుంది తర్వాత శాస్త్రము అంటే గీతాశాస్త్రము చాలా మౌలికమైన జీవన విధానానికి సంబంధించి కానీ సమాజంలో ఎలా ఉంటుందంటే ఈ మౌలికమైన విషయాన్ని ఎవడూ పట్టించుకోకుండా బాహ్యమైనటువంటి ఆకార వికార ప్రకారములకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ బాహ్య విషయాలకే ప్రాధాన్యం ఇచ్చి ఇదే ఇదే మోక్షమని భ్రమపడుతూ జనులు గడు గడుపుతూ ఉంటారు ఎందుకలా గడుపుతారయా అంటే ఆ పుట్టడవే మోహంతో పుట్టారు ఆ మోహాన్ని కంటిన్యూ చేస్తారు అని నేనంటా లేదండి మహాశయ అంటున్నాడు సో సర్గే సో హే పరంతప కాబట్టి మన శత్రువులు ద్వంద్వములు ఈ ద్వంద్వములను మనము జయించాలి ఇట్స్ ఎ బ్యాటిల్ పరంతప అనే పదానికి అర్థం అది గీతనగానే బ్యాటిల్ శ్రీకృష్ణుడి యుద్ధం చేయమన్నాడు అని అలాగే చూస్తారు అక్కడ శ్రీకృష్ణుడు చేయమన్న యుద్ధం కర్ర కత్తి పుట్టుకుని కొట్టుకుంటూ ఈ ఫ్యాక్షన్ ఫైట్స్ జయమని కాదు చెప్తాయని అది కాదు శ్రీకృష్ణుడు చెప్పింది అక్కడ ఆయన చెప్తున్నది ఏమిటంటే పరంతప నీ హృదయంలో ఉన్నటువంటి రాగద్వేషములోని శత్రువులను నువ్వు జయించు అది యుద్ధం బ్యాటిల్ ఇట్స్ ఎ బ్యాటిల్ ఎగెనెస్ట్ వన్ వన్స్ ఓన్ మైండ్ ఆ మైండ్ ఇట్స్ ఎ బ్యాటిల్ ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇంట్లో నా మాట నెగ్గాలి అందరికంటే కూడా నా మాట నెగ్గాలి ఇంట్లో అని ఇంట్లో దెవాలంటుంటాడు ఆఫీసులో నా మాట నెగ్గాలి సమాజంలో నా మాట నెగ్గాలి అంటే ఎలక్షన్లో నేను నెగ్గడమనో అలాంటిది సంథింగ్ లైక్ గా బాహ్యంలో నా మాటను ఎగ్గాలనుకుంటాడు కానీ నీ మనస్సులో నీ మాట నెగ్గుతోందా ఎప్పుడైనా నెగ్గిందా నేనే లేదు మనస్సు చెప్పినట్టుగా పోవడమే తప్ప వీడి మాట నెగ్గి ప్రసక్తే లేదు అసలు వీడికి మనస్సుకి నాకు తేడా తెలియకుండా జీవిస్తూ ఉంటారు కాబట్టి మనస్సులో ఉండేటువంటి రాగద్వేషములు అవే శత్రువులు ఆ శత్రువులను నీవు తరిమి కొట్టవలేను అని పరంతప అనే సంబోధనకే అర్థం మోహవశాన్యేవా సర్వభూతానీ జాయమానానీయంతే ఇత్యభిప్రాయ అంటే సకల ప్రాణులు కూడా మోహంతో అజ్ఞానంతో జీవిస్తాయి జన్మిస్తాయి అలా అజ్ఞానంతో కంటిన్యూ అవుతూ ఉంటాయి అంటే ఇక్కడ ఈ రాగద్వేషం ద్వంద్వములు ఎక్కడున్నాయి ఇప్పుడు చూడండి మనస్సు ఉంది మనస్సుకి ఎదురుకుండా ఏముంది ప్రకృతి ఉన్నది మనస్సుకి మూలంలో ఏమున్నది ఆత్మ ఉన్నది కావండి ఈ మనస్సుకి ఎదురుకుండా ఉన్న ప్రకృతిలో ద్వంద్వాలు ఉన్నాయా లేవు నేను అదే కారణం ఇందాక నుంచి చెప్తుంట ప్రకృతిలో లేవు ద్వంద్వాలు రాగద్వేషములతో నిండిన మనస్సు అనే ప్రజంతో చూసినప్పుడు మీకు ద్వంద్వాలు కనబడుతున్నాయి తప్ప ప్రకృతిలో ద్వంద్వాలు లేవు ఇప్పుడు సినిమా తెర మీద ద్వంద్వాలు ఉన్నాయా లేవు మన మనస్సుతో చూసినప్పుడు ఉన్నట్టుగా కనబడతాయి సినిమా తెర మీద వీడు పురుషుడు ఆమె స్త్రీ అని మీరు చూస్తారు ఈ పురుషుడు స్త్రీ అని లింగ భేదాన్ని బట్టి ద్వంద్వం ఒకటి వచ్చింది ఆ ద్వంద్వం సినిమా తెర మీద ఉందా మీ మనస్సు నుంచి ప్రాజెక్ట్ అయిందా అక్కడికి ప్రాజెక్టర్ అని పేరు సినిమా ప్రాజెక్షన్ సినిమాని ఏం చేస్తారు ప్రాజెక్ట్ చేస్తారు అంటే మన మనస్సుకు ప్రాజెక్ట్ చేసేది అక్కడ ఫిల్మ్ నుంచి ప్రాజెక్ట్ చేస్తారు ఆ ఫిలిము మన మనస్సు ఒకటే మన మన ఫిలిములో ఏముంటాయి వాసనలు ఉంటాయి అన్ని ప్రింట్ అయి ఉంటాయి కదండీ వాసనలు అదే కదా ఫిలిం అంటే మన మనస్సులో కూడా వాసనలు ప్రింట్ అయి ఉంటాయి పురుష వాసన స్త్రీ వాసన ద్వంద్వము ప్రింట్ అయి ఉంటుంది మనస్సులో అసలు తెరకేస్ చూసేపటికి అది కనపడుతుంది హీరో విలన్ తెర మీద ఉంటారా మనస్సులో ఉంటారా మనస్సులో ఉన్న హీరో విలన్ తెర మీద కనపడతారా లేకపోతే తెర మీద ఉన్న హీరో విలన్ మనస్సులో కనపడతారా మీరేమనుకుంటున్నారు హౌ హౌ డూ యూ థింక్ సాధారణంగా లోకంలో ఏమనుకుంటారంటే తెర మీద ఉన్న హీరో వీళ్ళని మనస్సులో కనపడుతున్నారు అని అనుకుంటారు అందుకోసమే టికెట్లు డబ్బులు ఇచ్చి చూసొస్తారు ఇప్పుడు తెర మీద ఉన్నవి మనం చూస్తున్నాం అనుకోని కాబట్టి కదా వాటికి డబ్బులు ఇవ్వడం మన మనసులోను మనం తెర చూస్తున్నాం అంటే వాడు మనకు డబ్బులు ఇవ్వాలి మోహం అంచేతనే సినిమా నిర్మాతకి డ్రీమ్ మర్చెంట్ అని పేరు మర్చెంట్ కదా అతను వర్తకం చేస్తున్నాడు కదా ఏమిటి వర్తకం చేస్తున్నా ఏం అమ్ముతున్నాడు మీకు మీరు ఏం కొనుక్కున్నా ఇప్పుడు మామిడి పళ్ళు కొనుక్కున్నారనుకోండి మామిడి పళ్ళ వర్తకుడు వస్త్రాల వర్తకుడు బంగారం వర్తకుడు ఈ సినిమా నిర్మాత ఏం వర్తకుడు వర్తకమే చేస్తున్నాడు కదా ఏం వర్తకుడు కళ్ళ కల్ కలల వర్తకుడు డ్రీం మర్చెంట్ అని పేరు డ్రీం మర్చెంట్ అని పుస్తకం సినిమాల గురించి ఎవడో ఒక ఆయన అశాడు పెద్ద ఆధర్ ఆర్ధర్ హైలీ అనే ఆధర్ భాషడు ఆర్ధర్ హైలీనేనా ఓ మంచి నవల నేను చదవలేదు ఎక్కడో విన్నాను మంచి కాబట్టి డ్రీమ్ ఇట్ సో మనస్సులో ఉండే రాగద్వేషాల కారణంగా అదే అనున్నారు సో మోహమునకు వశమయ్యే सकल प्राणुमा जैयते पुट मोहम प्रतिरोजू मोहमे निद्रेने मोहन तो निद्र लेव सर्वमान द्वंद्व परगणिस्त एव अत द्वंदोहन प्रतिबद्ध प्रज्ञाता सोहितात्म भूत నజానంతి చాలా భాష్యకారుల యొక్క నిర్ వివరణ చాలా అద్భుతంగా ఉంటుంది మానవుడు దేవుడి కోసం వెతుకుతూ ఉంటాడు ఆనందం కోసం వెతుకుతూ ఉంటాడు సత్యం కోసం వెతుకుతూ ఉంటాడు సాధారణంగా సత్యం కోసం ఎవడో వెతకరు ఆనందం కోసము దేవుడు కోసము వెతుకుతూ ఉంటాడు సత్యం కోసం వెతికే అంత అమాయకుల వాళ్ళు లేరు అంటే సత్యం కోసం వెతికితే వాడికి సత్యం దొరికేస్తుంది ఆనందం కోసం వెతుకుతాడు ఇది ఎలాగంటే ఒక ఆయన బెగ్గింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని బిచ్చం అడుక్కుంటున్నాడు ఆ బెగ్గింగ్ బౌలు మేడ్ ఆఫ్ గోల్డ్ ట్రడెడ్ విత్ డైమండ్స్ ఆ బెగ్గింగ్ బౌల్ కానీ మట్టి కొట్టుకుపోయి ఉంది ఇప్పుడు వాడు ఏం వాడు చేయాల్సిందల్లా ఏమిటంటే ఆ బెగింగ్ బౌల్ని సబ్బు పెట్టి కొంచెం ఏదో సర్ఫ్ పౌడర్ ఏదో వేసి పీచో ఏదో పెట్టి శుభ్రంగా కడిగేసి మార్కెట్కి తీసుకెళ్తే ఆ బంగారానికి ఆ డైమండ్స్కి వాడికి కోటి రూపాయలు వస్తాయి కానీ వాడికి తెలియదు ఆ సంగతి వాడు దాంతో ముష్టి అడుక్కుంటూ బతుకుంటాడు మనిషి నో డిఫరెంట్ మోహము ఉంటే దాన్నే మోహము ఉంటాను ఎందుకంటే వీడు దేనికోసం వెతుకుతున్నాడు ఆనందం కోసం వెతుకుతాడు ఆనందము బయట ఉంటుందా లోపల ఉంటుందా ఇది పెద్ద మీమాంసది అసలు వేదాంతం అంతా ఇక్కడే ఉంటుంది ఇప్పుడు మీరు సినిమాకి వెళ్ళారు ఆనందం కలుగుతుందనే కదా వెళ్ళారు బాగుంటుందనే కదా వెళ్ళారు సరే సినిమా చూసారు బాగుంది కూడా ఎంజాయ్ చేశారు జాయ్ కదండి జాయ్ అంటే ఆనందం దానికి ముందు ఈ ఇయర్ను పెడితే అది వెర్బౌతుంది సో ఎంజాయ్ మీరు ఎంజాయ్ చేశారు అంటే జాయ్ని పొందారు ఇప్పుడు ఈ జాయ్ ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు అది ప్రశ్న ఇప్పుడు మీకు ఇదేమిటి క్వశ్చన్ ఆన్సర్ సేషన్ అనమాట మీకు ఒక ప్రహేళిక అంటే పజిల్ క్వశ్చన్ ఇప్పుడు మీ ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ అనమాట మీరు సమాధానం చెప్పాలి దేనికి ఇప్పుడు ఈ ఆనందము సినిమా చూడటం వల్ల కలిగిన ఆనందము ప్రాజెక్టర్ నుంచి వచ్చిందా ఫిల్మ్ నుంచి వచ్చిందా తెర నుంచి వచ్చిందా మీ హృదయంలోంచి వచ్చిందా కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడుందనది ఆనందం హృదయంలో ఉంటుంది హృదయంలో ఉన్న ఆనందం కప్పు విడిపోయింది పైకి వచ్చింది ఇలాంటిదే ఇంకో ప్రశ్న అడుగుతా గులాబీ పువ్వు చూశారు సుందరముగానున్నది సుందరము సుందరం పదం వినపడుతూ ఉంటుంది కదా అందుకోసం ఆనందం అనే మాట చెప్పి ఇప్పుడు సుందరం మాట చెప్తారు ఈ సుందరము గులాబీ పువ్వు సుందరముగానున్నది ఈ సౌందర్యం అది గులాబీ మొక్క నుంచి వచ్చిందా పువ్వు నుంచి వచ్చిందా మీ హృదయం నుంచి వచ్చిందా హృదయం నుంచి వచ్చిందా అంచేతనే సత్యం శివం సుందరం హృదయం నుంచి వచ్చింది లింగాన్ని చూశారు శివ ఇది శివుడు అని మీరు దండం పెట్టి ప్రార్థన చేస్తున్నారు వందేశం భూము మాపతి అని ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు ఈ శివుడు లింగం నుంచి మీ హృదయంలోకి వచ్చాడా ఇప్పుడు శివుడు వచ్చాడు కదా పిక్చర్లోకి అంతకుముందు లేని శివుడు సడన్గా వచ్చాడు కదండి వచ్చాడు కాబట్టి వీడు వందే శంభు మహాపతి అంటున్నాడు ఇప్పుడు లింగంలోంచి హృదయంలోకి వచ్చాడా హృదయంలోంచి లింగంలోకి వచ్చాడా హృదయంలోంచి లింగంలోకి వచ్చాడు కాబట్టి సత్యము శివము సుందరము హృదయంలో ఉంటుంది ఆనందము హృదయంలో ఉంటుంది ఇవన్నీ సరే ఇక్కడ శంకరులు చెప్తున్నారు దేవుడు హృదయంలో ఉంటాడు అని చెప్తున్నారు మాం సో ఈ విధంగా ఈ పైన చెప్పిన వివరించిన విధంగా ఆ ద్వంద్వమోహము చేత ప్రతిబద్ధ ప్రజ్ఞానాన్ని వీళ్ళ ప్రజ్ఞ కప్పివేయబడింది ప్రజ్ఞ బుద్ధి కాదు బుద్ధి బాగా పనిచేస్తూ ఉంటుంది పాదరసంలా పనిచేస్తూ ఉంటుంది ప్లాన్లో వీవేస్తూ ఉంటాడు మరిన్ని ద్వంద్వాలను సృష్టిస్తూ ఉంటాడు మంచి ఉంటాడు సంసారంలో బుద్ధి బాగానే పనిచేస్తుంది కానీ ఆ బుద్ధి ఉపయోగపడి బుద్ధి కాదు కప్పివేస్తుంది ద్వంద్వాలను సృష్టించే బుద్ధి మరింత కప్పివేస్తుంది ఇక్కడ కావలసింది బుద్ధి ఇంటలెక్ట్ కాదు ఇక్కడ కావాల్సింది దట్ ఇన్నర్ క్రియేటివ్ ఇన్స్టింక్ట్ దట్ ప్రజ్ఞ అంటే ఆత్మ స్థాయిలో వీడికి ఇన్సైట్ అంటారు ఇన్సైట్ అది ప్రజ్ఞ సో ఆ ఇన్సైట్ఫుల్గా వీడు ఉండాలి ఇన్నర్ అవేర్నెస్ డెవలప్ చేసుకుని ఇన్సైట్ సంపాదించాలి ఆ ప్రజ్ఞ ఈ ద్వంద్వ మోహము చేత కప్పివేయబడినది అంచేతనే మానవులు మాం ఆత్మభూతం నీ వీళ్ళు దేవుడి కోసం వెతుకుతూ ఉంటారు కానీ దేవుడు హృదయంలో ఉన్నాడు హృదయంలో ఎలా ఉన్నాడు ఇప్పుడు కావ్యాల్లో మామూలుగా శాస్త్రంలో ఏమని దేవుడు హృదయంలో ఉన్నాడు అని దీనికి పురాణ దృష్టికోణం ఒకటి పెట్టేస్తే అసలు విషయం కనుక తెలియకుండా అయిపోతుంది పురాణ దృష్టికోణం ఏమిటి హృదయం ఇలా చీల్చితే అక్కడ కూర్చుని ఉంటాడు అంటే ఏమిటి బాడీ ఉంటుంది హృదయం ఉంటుంది మాంసమయమైన హృదయం ఉంటుంది ఆ లోపల చిన్నపిసరంత సందు ఉంటుంది ఆ సందులో దేవుడు పేట ఒకటి వేసుకు కూర్చుని ఉంటాడు అంటే మీరు దాన్ని యూ హ్యావ్ కన్వర్టెడ్ ది హోల్ థింగ్ ఇన్ టు ఫిజికల్ థింగ్ ఫిజికలైజ్ చేసి పెట్టారు అలా ఫిజికలైజ్ చేయటం దాంట్లో స్పిరిట్ ఉంటే పర్వాలేదు కానీ ఫిజికలైజ్ చేసేస్తారు అంచేత కొంతమంది ఏం చేస్తారంటే ఒక ఆయన ఏమన్నారంటే ఒక నాకు అయిన అనుభవం ఏమండి నేను మీకు దేవిని చూపిస్తానండి అన్నారు అంటే అక్కర్లేదులేండి మీరు పాఠం వింటూ ఉండి మాంకి పాఠం చెప్తున్నా రోజుల్లో పాఠం వింటూ ఉండండి దేవిని చూపించడానికి కంగారు ఏం లేదు మీరు పాఠం ఏను మొత్తానికి ఆయన ఎలా అయితేనే నన్ను పుష్ ఓ రోజు రూమ్కి వచ్చేసి దేవిని చూపించేశారు ఆయన ఏమిటి దేవి ఆయన చొక్కా వెనకాల వెన్నెముక ఉంటుంది కదా ఆ వెన్నెముక మీద అలా గీత కింద ఆ గీత ఆ గీతకి ఇంటర్ప్రిటేషన్ అనమాట ఏమిటి ఇంటర్ప్రిటేషను కుండలి శక్తి కింద బయలుదేరి పైకి వచ్చేసింది అందుకోసం ఈ గీత ఏర్పడింది కుండలిని శక్తి కదా మరి ఇప్పుడు దీపం ఇలాగ పైకి వెళ్తుంది అనుకోండి మీకు కనపడుతుంది కదా పైకి వెళ్తున్నట్టుగా అలాగ వెండి ముఖ మీద కనపడుతుంది ఆయన కనపడదు ఆయన అద్దం పెట్టుకుంటే కానీ కనపడదు మనకి కనపడుతుంది ఇగో ఇది దేవి కుండలిని శక్తి నాకు వచ్చేసింది అంటే నేను సరేనండి చాలా సంతోషం ఆయన నేను నిరుత్సాహపరచడం ఇష్టం పంపించేసాను కానీ నాకేమనిపిస్తుంది అంటే ఆ రకంగా ఫిజికలైజ్ చేయకూడదు కుండలిని శక్తి అంటే ఆత్మయే కుండలిని ఆత్మయే కప్పుబెడిపోయింది అజ్ఞానం చేత అదే కుండలిని ఆత్మ చైతన్యం తప్ప వేరే కుండలిని ఏమీ ఉండదు సో అలాగ ఫిజికలైజ్ చేసి ఆ ఫిజికల్గా ఏదో కలర్ వచ్చింది ఇప్పుడు ఎగ్జీమా అనే ఒక స్కిన్ డిసీజ్ ఉంది అది వచ్చినట్లయితే సరిగ్గా కుండలినీ శక్తి వచ్చినట్టుగానే ఉంటుంది కాబట్టి అలా పెట్టకూడదు అస్తమానం గోక్కుంటూ ఉండాలి దాన్ని లేకపోతే దానికి ఏదో ఆయింట్మెంట్ రాయాలి ప్రోటోపిక్ అని ఒక మంచి ఆయింట్మెంట్ ఉంది అది రాస్తే తగ్గుతుంది కూడా కానీ చాలా ఇబ్బందితో కూడింది ఓ వదలదు ఎగ్జీమా కాబట్టి ఎగ్జీమా కావచ్చు లేకపోతే ఏదో పిచ్చి అదేదో రంగు వేయించుకోవచ్చు ఏదైనా అవ్వచ్చు లేకపోతే నిరంతరం అలా మనస్సులో భావన చేయటం వల్ల అలా గీత కింద ఏర్పడి కూడా ఉండవచ్చు అస్యూమింగ్ దట్ ఈస్ వెరీ రియల్ సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రియల్ ఇట్ ఈస్ వర్త్లెస్ కాబట్టి అలా ఫిజికలైజ్ చేయకూడదు తత్వాన్ని తత్వం ఫిజికల్ కాదు కనుక ఈశ్వరుడు నా హృదయమునందు ఉన్నాడు అంటే అక్కడ ఏదో పేట ఏదో వేసి కూర్చున్నాడనే ఆ అసలే గుండె చోట్లేక అది గెలిగెలాడుతూ ఉంటుంది ఆ సంగులో దేవుడు అక్కడ కూర్చుని ఉన్నాడని ఇట్స్ నాట్ లైక్ దాట్ హృదయము అంటే అది మాంసపిండం గురించి కాదు మనం మాట్లాడుతుంది బట్ స్టిల్ మాంసపిండము యొక్క లొకేషన్ అయితే సేమ్ ఇలా ఎడమా కుడి దాని గురించి మీరు చెంత చేయకండి ఇప్పుడు ఆనందం వేస్తే ఎడమ వైపా కుడివైపా అని ఆలోచన చేయరు ఎలా అనుకుంటాను దుఃఖం వస్తే కూడా ఇలాగే అనుకుంటా కాబట్టి తర్వాత చాలామందికి పల్లెటూళ్ళలో చాలామందికి గుండె పుడివైపు ఉంటుందో ఎడమైపు ఉంటుందో తెలియదు కూడా పాపం నమిటికి నాకే చాలా కాలం వరకు తెలియలేదు ఎప్పుడో తెలుసుకున్నాను ఓన్లండి దట్ ఈస్ ది డైగ్రెషన్ సో మామ్మ ఆత్మభూతన్న జానంతి నేను నేనంటే శ్రీకృష్ణుడు ఇక్కడ శ్రీకృష్ణుడు కదా చెప్తూ ఉంటా నేను ఈ ప్రతి మానవుని హృదయంలో ఆత్మరూపుడునే ఉన్న ఆత్మ చైతన్యం ఎరుక ఆ ఎరుక ఆ జ్ఞానము ఆ జ్ఞానంలోనే సర్వాన్ని మీరు తెలుసుకుంటున్నారు సకల జగత్తుని మీరు తెలుసుకుంటున్నారు మీరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఎంటెక్ పాస్ అయ్యారనుకోండి అవన్నీ చాలా సంగతులు మీకు తెలిసేవి తెలివి ఉంటే తెలిసేయా లేకుండా తెలిసేయా తెలివి ఉంటే తెలిసే ఆ తెలివి మౌలికమైన తెలివి దాంట్లో దేశం భాషిస్తుంది కాలం భాషిస్తుంది సకల పదార్థములు భాషిస్తాయి అంటే జగత్ అంటే అంతే దేశకాల వస్తువులకే జగత్ అని పేరు కాబట్టి ఆ మౌలికమైనటువంటి ఎరుక రూపంగా నీ హృదయంలో నేను ఉన్నాను కానీ మానవుడు తెలుసుకోలేకపోతాడు మానవుడు ఏం చేస్తాడు దేవుణ్ణి తనకంటే భిన్నంగా విడదీసి పెట్టుకుంటాడు మీద స్వామి వివేకానంద కూడా చాలా గంభీరంగా మాట్లాడతారు దేవుణ్ణి తనకంటే భిన్నంగా విడదీసి పెట్టుకుంటాడు దేవుడు సర్వము తెలిసిన అని అంటాడు చూడండి మీరు నిద్రలేచారు ఏ జగత్తుని మీరు సృష్టించుకుని మీరు జీవిస్తూ ఉన్నారో ఆ జగత్తు సర్వము మీకు తెలుసుతోందా తెలియట్లేదా తెలుస్తోంది కదా ఇప్పుడు నేను నిద్రలేచాను పద్మారావు నాగ శివారం దాశ్రమం శనివారం సాయంకాలం గ్లాసు మధ్యాహ్నం వేరు భిక్ష రాత్రి వారి భిక్ష అన్నీ తెలిసేయాలా నాకు నా ఎదుర్కొండ ఉన్న పుస్తకాలన్నీ నాకు తెలిసేయలేదా ఇంటికి పాలవాడు పాల ప్యాకెట్ తీసుకొస్తే తెలిసిందా లేదా ఏ జగత్తులో నేను జీవిస్తున్నాను ఆ జగత్తు సర్వము నాకు తెలిసిందా లేదా కాబట్టి ఈ సర్వమును తెలుసుకునే ఎరుక ఎక్కడున్నది నాలోనే ఉంది నేను అనే పరిచ్ఛిన్న వ్యక్తిత్వం కూడా ఆ ఎరుకలోనే ప్రకాశిస్తోందా లేదా మీరు చూసిన రూపాలన్నీ తెలుస్తున్నాయా లేదా విన్న శబ్దాలన్నీ తెలుస్తున్నాయా లేదా కాబట్టి ఎవడు సర్వజ్ఞుడు అరే భయ్ యు ఆర్ది సర్వజ్ఞ యు ఆర్ది సర్వజ్ఞ సర్వమును తెలుసుకుంటూ ఉంటాడని కాదు ఇప్పుడు సపోజ్ విష్ణు వచ్చి నా ముందు నిలబడ్డాడు అనుకోండి ధ్రువుడు ఉపాఖ్యానంలో ఉంది ఈ కథ విష్ణు వచ్చి నిలబడితే ధ్రువుడు తెలుసుకుంటే విష్ణు అవుతాడా తెలుసుకోకుండానే విష్ణు అవుతాడా ధ్రుడు తెలుసుకోవాలి నేను కూడా తెలుసుకోవాలి తెలుసుకుని అయ్యా అని పెట్టాలి ఆ ఎరుక కాబట్టి ఆఖరికి దేవుడిని తెలుసుకోవడానికి కూడా ఎరుక ఉండాలి కాబట్టి ఆ ఎరుక అది ఎటువంటి ఎరుక దేనినైనా తెలియగలిగే పొటెన్షియల్ ఉన్న ఎరుక ఇట్ హ్యాస్ ఎ పొటెన్షియల్ టు నో ఎనీథింగ్ అది ఆ ఎరుక దట్ ఈస్ సర్వజ్ఞాన్ అండ్ దట్ ఈజ్ యూ స్వరూపం అది కాబట్టి ఆత్మరూపుడనై నేనున్నాను మీ హృదయంలో శ్రీకృష్ణుడు పరిచయంటని అడిగారు అంటే వసుదేవుని కొడుకని ఒక దేవకి కొడుకంటే ఇంకా బాగుంటుందండి అని ఇంకొక ఆయన అంటే వసుదేవుడు దేవకుల యొక్క నందనడు కాదు నందనందనుడు అని ఇంకో హళ్ళు చెప్పాడు కాదు మదన మోహనుడు మదన మోహనుడు అంటే బాగా గర్వము మోహముగా అంతే కదా మద మోహము మదవంటే గర్వం అండి నా పెట్టినంత మాత్రాన అర్థం మారిపోతుందని మీరేమనుకోకండి మదన అంటే మద అదంటే గర్వం మోహన ఇప్పుడు ఇక్కడ చదువుతున్నది మోహమే కదా మదన మోహనుడు అంటే మనల్ని మోహపెట్టి నేను ఫలానా వ్యక్తి నేని అహంకారంతో జీవించేట్లా చేసుకున్నాడు ఆయన అని ఆయన మదన మోహనుడు ఆయనకి మదము మోహం ఉందని కాదు ఎనివే సో అయా ఇవన్నీ పరిచయాలు పురాణ పరిచయాలు ఒక్కొక్క పురాణం శ్రీకృష్ణుని ఒక్కొక్క పరిచయం చేస్తుంది సో ఒకే పురాణంలో ఓ సెక్షన్ ఓ రకంగానూ ఇంకో సెక్షన్ ఇంకో రకంగాను పరిచయం చేస్తుంది బ్రహ్మవైవృత్త పురాణం చదివితే శ్రీకృష్ణుడు రాధాకృష్ణుడిగా పరిచయం చేయబడతాడు బ్రహ్మవైవర్తం చదవాలి మేము రాధాకృష్ణుడిగా పరిచయం కావాలంటే భాగవతం చదివితే సరిపడదు భాగవతంలో రాధాకృష్ణ పరిచయం ఉండదు బ్రహ్మవైవృత్తంలో ఉంటుంది కాబట్టి ఇవన్నీ శ్రీకృష్ణుని యొక్క భిన్న భిన్నములైన పరిచయములు ఇన్ని పరిచయాలు అలా చెబితే మనం శ్రీకృష్ణున్నే అడిగేస్తే పోతుంది కదండీ శ్రీకృష్ణుడు తన గురించి ఏమని పరిచయం చేశాడు అవ్యక్తం వ్యక్తి మాపన్నం అని ఇంతకుముందు మనం చూసాం అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత నేను ఈ ఫలానా రూపంగా అనుకోకురాయన సకల ప్రాణుల హృదయంలో ఆత్మచైతన్య రూపంగా నేనే ఉన్నాను అని ఆయన ఇచ్చిన పరిచయం అది దట్ ఈస్ ది కరెక్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ శ్రీకృష్ణ కాబట్టి నేను ఆత్మరూపుడనే ఉన్న నన్ను తెలుసుకోకుండగా మానవుడు నా కోసం అంతటా వెతుకుతున్నాడు అంతటా వెతుకుతాడు తర్వాత మానవుడు ఏం చేస్తాడో తెలుసుందండి అంటే మరి శాస్త్రదృష్ట్యా చెప్పాల్సి వస్తే అలాగే చెప్పాల్సి ఉంటుంది మానవుడు ఏం చేస్తాడంటే దేవాలయం కట్టి నేనే ఈ దేవాలయం కట్టాను దేవుడికి గూడు నీడా లేకపోతే నేనే గూడు నీడా ఇచ్చి కట్టాను అని పేరు చెక్కించుకుంటాడు పైగా చెప్తాడు ఉపన్యాసంలో చెప్తాడు దేవుడు గూడు నీడా లేకుండగా ఎండకి ఎండుతో వానకి వాడుస్తూ ఉంటే నేను గూడు ఒకటి ఏర్పాటు చేసి నీడ ఏర్పాటు చేసి దేవుడికి నేను వ్యవస్థను చేశాను ఇప్పుడు దేవుడు హ్యాస్ టు పే మీ బ్యాక్ ఐ ఎమ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అని కూర్చుంటాడు నిజంగా ఎనివే కాబట్టి నన్ను తెలుసుకోలేకపోతున్నారు మోహము ఏం మోహం ద్వంద్వమోహం ఎక్కడి నుంచి వచ్చింది రాగద్వేషాల నుంచి వచ్చింది అబ్బో చాలా పెద్ద సమాచారం అయితే రాగద్వేషాలని బందిపోటు దొంగలతో పోల్చారు సో ఇంద్రియస్ంద్రియస్యార్థే రాగద్వేషం వ్యవస్థ తయోర్నవశం ఆగచ్చేది దౌహ్యశ పరిపంథినౌ రెండో అధ్యాయంలో శ్లోకం ఈ రాగద్వేషములు బందిపోటు దొంగలు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేసుకున్నారు కొంతమంది ఇక్కడి నుంచి షరిడీకి రాత్రి రెండు అయింది అడవి దారికుండా వెళ్తుంది బస్సు ఇలా పది మంది బందిపోటు దొంగలు బస్సు కడ్డం వచ్చారు వాళ్ళలో ఇద్దరు లోపలికి వచ్చారు ఒకడు కత్తిలైతే తుపాకీ చూపించాడు ఇంకొకడు ఈ హ్యాండ్ బ్యాగులు వ్యానిటీ బ్యాగులు ఈ బ్యాగులు అన్నీ కలెక్ట్ చేసుకుని లేచక వాళ్ళని పరిపంథినవు అంటారు అంటే దారి కాసి కోల్లగొట్టువాడు పరిపంథినవ్ పంథా మన జీవితంలో జీవితమే ఒక ప్రయాణం ఈ ప్రయాణంలో దారి మనస్సు పయనిస్తూనే ఉంటుంది జీవనయాత్ర ఈ దారిలో మనల్ని కొల్లగొట్టేసేటువంటి జ్ఞానము అనే సంపదని కొల్లగొట్టేసేటువంటి ఇద్దరు బందిపోటు దొంగలు ఎవరంటే కాగతమైన విషయం ఆ జ్ఞాన సంపద కొల్లగొట్టేస్తే వీడు హృదయంలో ఆత్మరూపుడై పూర్ణుడై ఉంటాడు అది తెలియకుండగా ఇందాక చెప్పాను చూడండి బెగ్గింగ్ బౌల్లో బోగం బెగ్గ్ చేసుకుంటూ ఉంటాడని ఆ రకంగా వీడు ఆనందం కోసం బయట వెతుకుతాడు దేవుడి కోసం బయటకు వెతుకుతాడు ఎవేవో చేస్తూ ఉంటాడు అయితే మరి తీర్థయాత్ర ఏమిటి దేవాలయం ఏమిటి అంటే దే ఆర్ ఇంట్రడక్షన్స్ ఒక తాయిలాన్ని తాయిలం పెట్టడం పిల్లవాడికి తాయిలాన్ని ఇస్తారు నువ్వు మ్యాథమెటిక్స్ క్లాస్కి వెళ్ళొస్తే నీకు తాయిలం పెడతాను సో దాని అర్థం ఏంటంటే మీరు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించి మీరు దాన్ని ఫర్దర్గా పర్స్యూ చేయాలి యూ హ్యావ్ టు కంటిన్యూ ది సెర్చ్ దేవుణ్ణి దర్శించి వచ్చేస్తే అయిపోయిందంటే ఇంకా మీరు ఏమీ నేర్చుకున్నట్టే కాదు దేవాలయానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించారనుకోండి ఇప్పుడు ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఆ దర్శించిన విగ్రహంలో ఉన్నాడా నా హృదయంలో ఉన్నాడా విగ్రహంలో నుంచి నా హృదయంలోకి వచ్చాడ ఆ హృదయం నుంచి విగ్రహంలోకి వెళ్ళాడా యూ హ్యావ్ టు పర్ష్యూ ఒక ఇన్సెంటివ్ ఏది నువ్వు దేవుడు దేవాలయం వెళ్తే దేవుడు కనపడతాడు ఇన్సెంటివ్ ఆ ఇన్సెంటివ్ పట్టుకుని మనం ఇంకా చర్చిని కంటిన్యూ చేయాలి అన్వేషణ కంటిన్యూ చేయాలి దాన్ని బాహ్యం నుంచి ఆంతరంలోకి తీసుకురావాలి ఫైనల్గా ఆత్మరూపంగా తెలుసుకోవాలి అందుకోసం దేవాలయ దర్శనం వచ్చింది అంతేగాని దేవాలయానికి వెళ్ళొచ్చేసి ఇంత కోరికలు తీరడానికి సిద్ధంగా వెయిట్ చేస్తున్నాము అది దట్ ఈస్ ఎ టోటల్ డిస్టార్క్షన్ ఆఫ్ ది రియాలిటీ అతఏవ ఆత్మభావేన మాం నభజంతే కాబట్టి ఇందువల్లనే ఈ ద్వంద్వమోహం వల్లనే మానవులు నన్ను ఆత్మరూపంగా ఆత్మభావైన భావ అంటే భావన ఆత్మ అనే భావనతో అనే జ్ఞానంతో అనే తెలివితో నన్ను ఉపా తెలుసుకో తెలుసుకుంటలేదు నన్ను సేవించుటలేదు నన్ను భిన్నంగానే సేవిస్తున్నారు తప్ప ఆత్మరూపంగా సేవించలేకపోతున్నారు ఎందుకని భ మళ్ళీ అక్కడ ద్వంద్వం వచ్చేసింది ఏమిటో తెలిసిన ఫైనల్ ద్వంద్వం అది జీవుడు దేవుడు అది ద్వంద్వం జీవుడంటే పరిచ్ఛందుడు దేవుడు అంటే అపరిచ్ఛందుడు అనదర్ ద్వంద్వ సో అంతటా ద్వంద్వం ద్వంద్వంతో నడిచి అంతిమంగా జీవుడు దేవుడు అనే ద్వంద్వంలో పడి వీడు బ్రతుకుతాడు అదే పరమ సత్యం అని పుస్తకాలు కూడా రాస్తారు జీవుడు దేవుడు భేదమే సత్యము అనే దాని మీద పుస్తకాలు రాస్తారు ఒక ఆయన ఏమన్నా వేదాంత పుస్తకం అది సంస్కృతంలో ఉందంటే వాళ్ళకో వాళ్ళకి ఇచ్చేసేదాకా నిద్రపట్టదు ఎందుకంటే అది ఇంట్లో పెట్టుకుంటే అది బరువుగా ఉంటుంది కదా దాన్ని ఏమీ చేయలేరు ప్రాచీన గ్రంథం ఎక్కడా పారేస్తే పాపం వస్తుందేమో అదో భయం పోనీ తీసి చదువుతావా అంటే దాని అంత శ్రద్ధ లేదు కాబట్టి నాలాంటి కోటు కానీ చూసేసి వాడికి ఇచ్చేస్తే అయిపోతుంది కొంత దక్షిణ కూడా పెట్టేసి ఇచ్చేస్తే పోనీ వాడి తాను ఓడిపోతాను అలాంటి పుస్తకాలు నాకు చాలా వస్తూ ఉంటాయి అంటూ ఇదొకటి వచ్చింది అది నేను చెప్పాను నాకు అక్కర్లేదండి బాబా చెప్పారు సంస్కృతంలో ఉండండి సంస్కృతంలోనే ఉందండి బట్ స్టిల్ ఐ డోంట్ వాంట ఎందుకంటే అది ద్వైత గ్రంథం దాంట్లో దేవుడు వేరు జీవుడు వేరు అంటే వస్తూ ఉంటాడు పేజీ ఆఫ్టర్ పేజీ అదే రాస్తాడు అది తెలియడానికి పుస్తకం ఎందుకండి దేవుడు వేరు జీవుడు వేరు అని తెలియడానికి పుస్తకం కావాలా నేను తెలియట్లేదు అందరికీ తెలుస్తూనే ఉంది ఇంకో ఇంకోసం పుస్తకం అందులో అది సంస్కృతంలో ఈ విధంగా జీవుడు దేవుడు అనేటువంటి అల్టిమేట్ ద్వంద్వంలో అదే పరమ సత్యమని భ్రమపడుతో మనిషి జీవిస్తూ ఉంటాడు టైం అయిపోయింది తర్వాత శ్లోకం ఒక్కసారి అనేసిద్దాము ఎవంతగతం పాపం జనా పుణ్యకర్మ ఏవమోహ నిర్ముక్త భజన్